Thank mm -hmm. you. ైస్తవై వేద సాంగ పదక్రమోపనిషదై గాయ ధ్యానవస్థ తద్గతే ననస పశ్యం యో దేవాయ శాంతం విదు సరురణాయ వాసువాయ దేవకి నందనాయ నందగోపకరాయ గోవిందయ నమో నమ సంసార దావహన ఆకుల జ్వాళా జ్వాళవీ అభిదగ్ధ తనూరుహస్ థత్పాద లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం ఇది ఒక దవానలం కార్చిచ్చుతో పోలుస్తూ ఉన్నాడు సంసారాన్ని చివరికొస్తూ ఉంది ప్లీజ్ సంసార సంసారం అనేటువంటి దావ దహన అంటే దావానలం కార్చిత్సు అని అర్థం ఆకుల అంటే అన్నివైపుల భీకర అంటే అన్ని వైపులా వ్యాపిస్తూ ఉంది ఆ కార్చిత్సు అన్ని వైపులా వ్యాపిస్తూ ఉంది భీకర భయంకరమైనటువంటి ఉగ్ర తీవ్రమైనటువంటి జ్వాలీభి జ్వాల అంటే మంటలు జ్వాలా జ్వాలవళిభి అంటే మంటల యొక్క వరుసల చేత అని అర్థం ఆవళి అది అంటే వరుస అని అర్థం ఇప్పుడు మనం దీపావళి పండుగలో కూడా దీపాలు వెలిగించడం వంటిలా దీపావళి అంటాం ఆవళి ఆవంటే వరస అంటే దీపముల యొక్క వరుస అర్థం దీపావళి అంటే కాబట్టి దీపాలని వరుసగా పెడతాం కదా అది దీపావళి అట్లాగే ఇక్కడ జ్వాలావళిభి కాబట్టి మంటల యొక్క వరుసలు ఏవైతే ఉన్నాయో అంటే వర్సగా కాలిపోతూ ఉందని అర్థం దావానలో కాబట్టి ఆ యొక్క వరుసల చేత అభిదగ్ధ అభిదగ్ధ అంటే తగులబెట్టబడినటువంటి తనూరు హస్య అంటే రోమములు కలిగినటువంటి దేహంతో ఉన్నాను అని అర్థం అంటే అన్ని వైపుల దావానలం కార్చిచ్చు వ్యాపిస్తూ ఉంది ఈ మంటలు వరుసగా ఒకదాని వెంబడి ఒకటి అల్లుకుంటూ వస్తూ ఉన్నాయి దాంట్లో నేను చిక్కిపోయి ఉన్నాను కాబట్టి రోమాలు నిండినటువంటి నా దేహం అందులో కాలిపోతూ ఉంది ఈ పరిస్థితుల్లో నేనున్నాను త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకశ త్వత్ నీ యొక్క పాదయుగ్మ సరసీరుహ అంటే పద్మముల వంటి పాదద్వయం కలిగినటువంటి పాదముల జంట అది పాదయుగ్మ సరసీరుహ సరసీరుహ కనుక పద్మముల వంటి అంటే కమలముల వంటి చరణాలు కలిగినటువంటి నీ యొక్క పాద పద్మముల చెంత అంటే నా తలని ఉంచాను అని అర్థం తలను ఉంచబడిన వాణ్ణి మస్తకస్య కాబట్టి నా తలని నీ పాదాల దగ్గరే ఉంచాను ఎందుకంటే భయంకరమైనటువంటి దావనలం చుట్టూ వ్యాపిస్తూ ఉంది గనక కాబట్టి సంసారాన్ని ఒక భయంకరమైనటువంటి కార్చిత్తో పోలుస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో కాబట్టి ఇది భయాన్ని కలిగిస్తూ ఉంది ఇంత భయంకరమైనటువంటి సంసారం అనేటువంటి ఈ దావానలం అన్ని వైపుల ఆకుల భీకరోగ్ర జ్వాలవళీభి అభిదగ్ధ తనూరు కాబట్టి అన్ని వైపులా వ్యాపిస్తూ ఉంది గనక దాని యొక్క భయంకరమైనటువంటి జ్వాలల నుండి నేను చిక్కిపోయా నా జ్వాలల్లో కాబట్టి నా దేహం అంతా కూడా కాలిపోయేటువంటి పరిస్థితి ఉంది గనక హే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఈ యొక్క కారు చిచ్చు నుండి కారు చిచ్చు అడవుల్లో ఈ దావనలం ఎక్కువ అరణ్యాల్లోనే ఉంటుంది అలా అంటుకున్నప్పుడు అవి ఎలా చెట్టుకు చెట్టు చెట్టుకు చెట్టు అని కాని మనం దాన్ని దాటుకుని పోదాము అనుకోవడానికి అవకాశం లేదు కారణం ఏమిటంటే ఈ వైపుల నుంచి విపరీతంగా గాలులు వీస్తూ ఉంటాయి అదే సమయంలో అది వెంటనే పడమటి గాలులు అంటారు ఆ గాలు తీవ్రంగా వీస్తూ ఉంటే అటు పోతూ ఉందిలే మంటలు అనుకున్నటువంటి సమయంలో ఆ మంటలు మళ్లీ వెనుదిరిగి ఈ వైపు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అటు పోవాలని మనం గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వైపు వచ్చేటువంటి మంటలు మనల్ని కబలిస్తూనే ఉంటాయి కాబట్టి దావనలం అది కార్చిత్ అన్ని వైపులా సకల ఆకుల భీకరోగ్ర జ్వలావళీబిహి ఆ వంటల యొక్క మంటల యొక్క వరుస ఆ విధంగా ఉంది గనక దాని నుంచి దాటి బయటపడేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ దావానలం చేత మిక్కిలి భీతి చెందినటువంటి వాడిని అది ఇది సంసార భయం సంసార దావానం వల్ల ఏర్పడినటువంటి భయం ఇది ఇంకేం లేదు ఎప్పుడైనా సరే భయం అనేది ఒకటి ఉంటుంది అంటే అది తెలియనప్పుడే మనకు భయం అనిపిస్తుంది తెలిస్తే భయం లేదు కాబట్టి ఎప్పుడైతే మనకు ఏదైనా తెలియనప్పుడే భయం అందువల్లనే చీకట్లో మనిషి భయపడతాడు చీకట్లో ఎందుకు భయపడతాడంటే చీకటిలో ఏది ఎక్కడుందో తెలియదు గనక ఏది ఎలా ఉందో తెలియదు గనక ఏదైనా ఊహించుకోవచ్చు తాను అవన్నీ తన ఊహలకు సంబంధించినవే కాబట్టి ఏది కనిపించదు గనక ఏది అర్థం కాదు గనక చీకటిలో మనిషి భయపడుతూ ఉండడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మరణం విషయంలో భయపడుతూ ఉండడు అది ఈ కారు ఈ విధంగా వ్యాపించి ఉంది గనక అన్ని వైపున నన్ను చుట్టుముట్టేసి ఉంది గనక నేను జీవిస్తానో లేదో అనేటువంటి మరణ భయం పట్టుకోనుంది ఏ క్షణాన్ని నేను చచ్చిపోతాను అని ఏ క్షణం ప్రతి క్షణము చావే అదే అక్కడ ఏ క్షణములో నేను తెస్తాను ఎవరు చెప్పగలరు ఆపద క్షణమాయంతి క్షణమాయంతి సంపద క్షణం జన్మ క్షణం మృత్యుహో మునీకిమిహ నక్షణ ఇది శ్రీరామచంద్రుడు వశిష్ఠమహర్షిని ప్రశ్నించినటువంటి విషయం ఇది రాముడికి పదహైదు పదహారు సంవత్సరాల వయసులో దశరథుడి దగ్గరికి వశిష్ఠుడు వస్తే భోంచేసిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో రామచంద్రమూర్తి ఆయన యొక్క రూమ్కి వెళ్లాడు చూచాడు నాయన రామా ఏమిటి రా అన్నాడు చాలా దిగులుతో దుఃఖంతో విషాదంతో ఉన్నాడు రాముడు అది ఆయన ముఖార విందంలో కనపడతా ఉంది అప్పుడు అన్నాడు రామ నీకేంటి సమస్యలేమి లేవు గదా ఎందుకు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నావే కారణం ఏమిటి ఇంత దుఃఖభూయిష్టంగా కనిపిస్తున్నావు కారణం ఏంటంటే అప్పుడు అడిగాడు ఆపదహ క్షణమాయంతి మునేహే హే వశిష్ఠ మహర్షి ఆపదహ క్షణమాయంతి ఒక్క క్షణంలో ఆపదలు వచ్చి పడతాయి ఎప్పుడొస్తాయో తెలియదు ఒకటే ఒక క్షణం సరేనా డాక్టర్ దగ్గరకు పోయి అన్ని టెస్టు చేయించుకునేటప్పుడు కూడా ఏమీ లేదు ఇది ఫోర్త్ స్టేజ్లో ఉందన్నప్పుడు గుండె బగిలిపోద్ది ఆ మాట చెప్పడానికి క్షణాలే ఆపద క్షణం ఆయంతి క్షణం ఆయంతి సంపదలు కూడా అట్లాగే వస్తాయి క్షణాల్లో క్షణం జన్మ క్షణం మృత్యుహో ఒక ఒక క్షణంలో మనం పుడతాం ఒక క్షణంలో మరణిస్తాం అందుకనే జీవితాన్ని రెప్పపాటు అంటారు జరా దాని అర్థం అదే రెప్పపాటు అంటే ఉట్టుకుతోనే కళ్లు తెరుస్తాం అప్పుడు చూస్తాం ప్రపంచాన్ని ఆ తరువాత చనిపోయిన తర్వాత కళ్ళు మూస్తాం అంటే ఇక్కడ తెరవడం అక్కడ మూయం మూయడం కన్ను ఇక్కడ తెరవడం ఏది జన్మలో మృత్యువులో మూయడం ఇది రెప్పపాటు అంటే సరేనా ఈ విధంగా రెప్పపాటుగా ఉంది జీవితం క్షణం మృత్యుహో క్షణం జన్మ మునే హిమిహన క్షణం ఇహా అశ్మిన్ లోకే ఈ ప్రపంచంలో క్షణం కానిదేది అని అడిగాడు సంపదల క్షణంలో వస్తున్నాయి ఆపదల క్షణంలో వస్తున్నాయి జన్మక్షణంలో కదులుతూ ఉంది మృత్యు క్షణంలో వస్తూ ఉంది హే మునే కిమిహ నక్షణం ఇక్కడ క్షణం కానిది ఏంటి అని రాముడు ప్రశ్నించినప్పుడు వశిష్ఠుడు నవ్వి సమాధానం చెప్పాడు అదే యోగ అదే యోగ అంటే రాముడి యొక్క చరిత్రని మనకు తెలియజేసేటువంటి గాథ రమణీయ రామ కథ ఇరవై నాలుగు వేల శ్లోకాలైతే వశిష్ట మహర్షి రాముడికి బోధించినటువంటి బోధందే ముప్పై రెండు వేల శ్లోకాలు అది దట్ ఈస్ యోగ వాసిం సరేనా ఏదో ఉంది భావన ఉంది పరమేశ్వరుడు అనుగ్రహిస్తే అన్ని గ్రంథాలు ఇచ్చినటువంటి ఈ ఆశ్రమం ఆ గ్రంథాన్ని కూడా ఇస్తుందేమో అని అభిప్రాయపడుతూ ఉన్నా కాకపోతే ముప్పై రెండు వేల శ్లోకాలతో నిండినటువంటి గ్రంథం యోగవాసిష్టం అంటే ఎందుకని చెప్తున్నానంటే మరణం అనేటువంటిది ఎప్పుడో వస్తుంది భవిష్యత్తులో వస్తుంది అనుకోవడానికి అవకాశం లేదు భయపడ్డానికి అలా అయితే ఇప్పుడు లేదా మరణం పుట్టినప్పటి నుంచి మరణం ఉంది ఒక్కొక్క క్షణం చస్తూ ఉంటే ఒక్కొక్క క్షణం పుడుతూ ఉంది ఇవే జనన మరణాలు ఎప్పుడో కాదు చిన్నముళ్ళు తిరుగుతూ ఉంటే ఒక దశలో అంతా తిరిగిన తర్వాత పెద్ద ముళ్ళు అటు తిరుగుతుంది అదే నిమిషం కాబట్టి ఇది అరవై సెకండ్ తిరగాలి ఆ తర్వాత ఒక అది అట్లాగే అది అరవై నిమిషాలు తిరిగితే ఒక గంట అవుతూ ఉంది కాబట్టి చిన్నముళ్ళు కదలకుండానే పెద్ద ముళ్ళు కదిలేటువంటి అవకాశం లేనే లేదు గనక గడియారంలో వాల్ క్లాక్ లో చూస్తే చిన్న ముళ్ళు ముందుగా ఉండాలి తర్వాత పెద్ద ముళ్ళు అట్లాగే ఇక్కడ కూడాను క్షణము నశిస్తూ ఉంటది ఒక దశలో జీవితమే నశించిపోయి ఇది ఉండేది కాబట్టి ఆ క్షణం ఏదో అది మృత్యువే గత క్షణం చచ్చిపోతేనే ఈ క్షణం వచ్చింది నాకు ఈ క్షణం పోతేనే మరొక క్షణం వస్తూ ఉంది కాబట్టి ఇది క్షణ తెలుస్తూ ఉంది ఈ జీవితం అంతా కూడాను కాబట్టి ఏమో దీంట్లో భయాలు ఏ ఎందుకు భయం ఉన్నది పోతుందేమోనని భయం ఆ ఉన్నది కనుక అప్రియమైంది అయితే పోయినా పర్వాలేదు ప్రియమైంది పోతుందేమోనని భయం ఆ ప్రియమైంది వస్తువు కావచ్చు విషయం కావచ్చు వ్యక్తి కావచ్చు సన్నివేశం కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైతే మనకు ప్రియంగా ఉందో అది ఎక్కడ పోతుందో అని భయపడుతూ ఉంటాం ఎందువల్ల ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది నియతితో నడుస్తూ ఉంది ఒక లో కొనసాగుతూ ఉంది ఇప్పుడు సూర్యాస్తమయాలు జరుగుతూ ఉన్నాయి ఋతువులు వచ్చిపోతూ ఉన్నాయి భూభ్రమణం జరుగుతూ ఉంది ఋతు క్రమం నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే నియమం అనేటువంటిది ఉంటుందో నియతి ఆర్డర్ నియతి అంటే ఆర్డర్ కాబట్టి ఎక్కడైతే ఒక ఆర్డర్ ఉంటుందో ఒక నియతి ఉంటుందో అక్కడ నియంత ఉండాలి అని అర్థం ఆ నియంతిని ఆధారం చేసుకుని ఇవన్నీ గదులుతూ ఉన్నాయి ఆ నియంత్ర యొక్క అనుగ్రహంతోనే ఇంతవరకు జీవించాము ఇంకా కొంతకాలం బ్రతుకుతామేమో ఆ బ్రతికితే కూడా ఆయన యొక్క అనుగ్రహమే గాని మరొకటి కానీ కాదు కాబట్టి చేపలు ఈదుతూ బ్రతుకుతున్నాయి చీమలు ప్రాకుతూ బ్రతుకుతున్నాయి పక్షులు ఎగురుతూ బ్రతుకుతున్నాయి మనం నవ్వుతూ ఎందుకు బ్రతకలేము ఈ ప్రపంచంలో చెప్తున్నాం ఎందుకో తెలుసా అన్నిటికీ సుఖాన్ని ఇచ్చినటువంటి వాడు అన్నిటికీ మనుగడను కల్పించినటువంటి పరమేశ్వరుడే నీకు నాకు మనుగడను కల్పిస్తూ ఉన్నాడు ఇంతవరకు ఎవరి యొక్క అనుగ్రహంతో మనం బ్రతికామో ఇక మీద ఎంతకాలం బ్రతికినా ఆయన యొక్క అనుగ్రహంతోనే బ్రతుకుతావు కాబట్టి ఏదైనా జరగని అది మన మంచికి ఎందువల్ల మంచివాడు చేసే సంకల్పమే కదా ఇంకా అంతకన్నా మంచివాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో కాబట్టి ఆయన నుంచి జరుగుతున్నది శుభకరుడైనటువంటి వాడు చేసేటువంటి ప్రతి సంకల్పం శుభకరంగానే ఉంటుంది కాబట్టి అంతా మన మంచిగా ఒక రాజుగారు ఉండేవారు ఆయన దగ్గర ఒక మంత్రి ఉండేవాడు నైష్ఠికుడు పాపం నిష్ఠాగరిష్ఠుడు ఆ మంత్రి శుద్ధ బ్రాహ్మడు అతను ప్రతిదానికి అతనికి అలవాటు ఏంటంటే ఏదైనా జరగని అంతా మన అంతా మన మంచిగా కొందరికి విసుగైపోయింది అది వినలేక ఎందుకంటే ఈయనకు ఒక ఊతపదంగా మారిపోయింది అది ఏది జరిగినా అంతా మన మంచిగా అంటాడు అనుకుంటుండే ఒకసారి రాజుగారు వేటకు పోవాల్సి వచ్చింది ఆ సమయంలో మంత్రి లేడు రాజధానిలో మంత్రి లేడు అప్పుడు ఈయనొక్కడే వెళ్ళాడు వెళ్లి మధ్యలో ఒక పులిని వేటాడుతూ ఉన్నటువంటి సమయంలో అది తన మీద పడేటప్పటికి ఓ బొటన్ వేలు విరిగిపోయింది పాపం కూడి బొటను అది అది కూడా అంటే లాగలేడికా అది విరిగిపోయింది సరే అక్కడి నుంచి తిరిగి వచ్చారు ఆయనకేదో శస్త చికిత్సలన్నీ కూడా చేశారు డాక్టర్లు వచ్చి వైద్యులొచ్చి ఆ తరువాత ఊర్లో లేనిటువంటి మంత్రి తిరిగి వచ్చారు వచ్చినప్పుడు ఏం జరిగింది రాజుగారికి అంటే ఇది అని జరిగింది తీరా అక్కడికి వచ్చాడు రాజుగారిని పలకరించడానికి రాజుగారు మంత్రి నువ్వు లేవు నా కర్మ ఇది ఎట్లా అన్నాడు అదే అంతా మన మంచిగా తండ్రి రాజు అన్నాడు ఊరి దుర్మార్గుడు ఎంత పెట్టుకోనున్నాడో మనసులో నన్ను దించడానికి వీడు ఎక్కడానికి ఎంత ప్లాన్ చేస్తా ఉన్నాడో అని మహాకోపం వచ్చి ఏది నాకు వేలు పోతే అది మన మంచికే వేశ్ వీడిని కారాగృహంలో అన్నాడు పాప అతన్ని తీసుకెళ్లి కారాగృహంలో వేశారు పాప అక్కడ అక్కడ ఉండి కూడాను జపం చేసుకుంటూ ఉన్నాడు ధ్యానం చేసుకుంటాడు మంచి భక్తుడు ఇలా కొంతకాలం జరిగింది ఆ తరువాత ఒకసారి ఇదంతా నయమైన తర్వాత కొంతవరకు సరే మళ్ళీ అడవికి వెళ్లాడు అందరినీ తీసుకొని కానీ ఆయన మాత్రం కారాగృహంలోనే ఉండాడు తీరా అడవికి వెళ్లిన తర్వాత అక్కడేదో కొంత ఆయన విహారం చేసి అరణ్య విహారం అంతా కూడా చేసి తిరిగి వచ్చేటువంటి సమయంలో దారి తప్పాడు కొందరు అటు కొందరు ఇటు పోయారు అరణ్యం కదా ఒక రూట్ ఉండదు ఆ తరువాత అక్కడ ఒక దొంగల ముఠాకు దొరికాడు ఈ రాజు వాళ్ళు జాతర చేస్తూ ఉండరు ఆవిడ గండి మైసమ్మో ఇంకొక నాకు తెలియదు కానీ మొత్తానికి ఏదో ఒక మైసమ్మ సరేనా చేస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళకి చివరికి వచ్చింది పూర్ణాహుతి నడుస్తూ ఉంది ఇరవై ఐదో తారీఖు పూర్ణాహుతి సరే వాళ్ళందరూ వచ్చారు అప్పుడు ఇతను బట్టుకుపోయారు కారణం ఏమిటంటే పూర్ణాహుతిలో గనక రాజును గాని ఆడ వధించినట్లయితే వాళ్ళ యొక్క శ్రమంతా కూడా ఫలించినట్టే వాళ్ళు అనుకున్నది సాధించేస్తారు అందుకని ఆ దొంగల ముఠ ముఖత్వమే గనక ఈయన బట్టుకుపోయారు ఇప్పుడు అనుకున్నాడు అరే రేరే ఏమి కర్మ ఇది ఇట్లా అయ్యింది ఇప్పుడు ఏం చేయాలని ఏమి లేదు వచ్చేసింది ఆ క్షణం దగ్గరికి ఇంకో గంటలో వద్యశల మీద దేశకెళ్ళి వధిస్తారు రాజుగారిని తీర వధించే ముందు అంటే ఎర్రటి గుడ్డలు కట్టారు వద్యశల దగ్గరికి తీసుకుని వచ్చారు వ్యాపాకులు అవి ఇవంతా చుట్టారు ఎవరికి రాజుగారికి చూడండి కర్మ ఎట్లొచ్చిందో అట్లా మారిపోతాయని ఆయన కారే రాజులు రాజ్యములు గలగవే అనుకుంటారు గాని ఏదో ఒక దశలో ఇట్లా మారిపోతా ఉంటుంది తీరా అనుకున్నాడు ఏంటిది నా జీవితం నడిచింది నేను ప్రభువుని రాజ్యానికి చివరికి ఎట్లా అయింది అని అనుకుని ఇంకేం చేస్తాం చేసేది ఏమీ లేదు జరిగేది చూస్తూ ఉండడమే తీరా అక్కడికి వచ్చాడు ఆ రాజుని వధించబోయే ముందు వాళ్ళకు సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం ఏంటంటే ఒక పూజారి ఉంటాడు ఆ పూజారి ప్రధాన పూజారి అతను వచ్చేసి ఇతన్ని పరీక్షించాలి పరీక్షించి ఇతను వదకు అర్హుడే వధార్హుడే అని నిర్ణయం చేసిన తర్వాత ఇతన్ని వధించాలి అప్పుడు ఆ పూజారి వచ్చాడు ఆయన ఈయన్ని పరిశీలించాలి వ్యక్తిగతంగా రూమ్ లో తీసుకెళ్లాడు పరిశీలి వచ్చారు ఇద్దరు ఇంకా నన్ను నన్ను వధించేస్తారు అని రాదు అనుకుంటున్నాడు అప్పుడు అతను అన్నాడు ఇతను పనికిరాడు అన్నాడు వదకి పనికిరాడు ఎందుకు పనికిరాడు బుటనేలే ఈ బొటనేవేలు వల్ల ఇతను పనికిరాడు అని క్లియర్గా చెప్పాడు అప్పుడు వాళ్ళు అన్నారు నీ అదృష్టం బాగుంది చలో ఇంకా నీ దారి నువ్వు పోవన్నాడు పాపం వచ్చేశాడు వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడన్నమాట అరే రేరే రే ఎంత పొరపాటు చేశాము అంతా మన మంచికేనని మంత్రి చెప్తే అతన్ని అర్ధం చేసుకోలేక తీసుకెళ్లి కారాగృహంలో పెట్టాము అని అందరినీ పిలిచి అతను వదలండాను వదిలేరు తీరా అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత హే మంత్రి నేను చాలా పొరపాటు చేశాను నువ్వు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాను అంతా మంచిగా అన్నావు నువ్వు నువ్వు చెప్పావు అంతా మన నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నాకు అందుబాటులోకి వస్తుంది అవగాహనలోకి వస్తుందని కానీ నిన్ను తీసుకెళ్లి కారాగృహంలో పెట్టాను అదే నాకు బాధగా ఉందంటే ప్రభు అది మన మంచిగా అన్నాడు చెప్ప ప్రతి దానికి అది మన మంచిగా అది మన మంచిగా అది మన మంచిగా నిన్ను కారాగృహంలో పెట్టడం కూడా మంచిగా అప్పుడు ఆ మంత్రి అంటాడు ఏదో చెప్తున్నా ఏది మంచికో ఏది కాదు నాకు తెలియదు కాని ఇది మాత్రం నా మంచిగా ఎందుకని ఎప్పుడైనా మీరు అరణ్యానికి పోతే నేను లేకుండా పోయింది లేదు ఇప్పటి ఎప్పుడైనా నన్ను తీసుకునే పోతారు ఇప్పుడు కూడా నన్ను తీసుకుని పోయి మరి అదేంటయ్యా నిన్ను తీసుకెళ్లి కారాగృహంలో పెడితే అది మన మంచిగానంటావేంటని అయ్యా ఎప్పుడు తీసుకుపోయినా నువ్వు నన్ను తీసుకుపోయేవాడివి ఎప్పుడు మన ఇద్దరం పోయేవాళ్ళం తీరా ఇప్పుడు వాళ్ళు పట్టుకుపోయారు నువ్వేమో రాజు నేనేమో మంత్రి తీరా చూస్తే నీకు అంగవైకల్యం ఉంది గనక నిన్ను వదిలిపెట్టారు నాకు అంగవైకల్యం లేదు గనక నన్ను తీసుకుపోయి సరేనా నన్ను బద్యశల మీద ఎక్కిచ్చుండేవాడు కానీ ఈ రోజు నేను బ్రతికున్నానంటే నువ్వు నన్ను కరాగృహంలో పెట్టడమే కారణం అంతా మన మంచిగా అంతా మన మంచిగా రాజు ఇతనికి ఊత పదం అర్థం కావడం లేదు లేక కరావం ఊత నాకు అర్థం కావడం లేదు చేయుతో పరమేశ్వరుడు ఈ విధంగా ఉద్ధరిస్తున్నాడేమో ఇతన్ని అందువల్ల ఇటువంటి మాటలు వస్తున్నాయేమో అని అభిప్రాయపడతాడు కాబట్టి అన్ని మన మంచిగా ఈ ప్రపంచంలో కాబట్టి ఇంతవరకు ఎవరి అనుగ్రహంతో అయితే మనం బ్రతికామో ఇక మీద కూడా ఆయన అనుగ్రహంతోనే బ్రతకతాము దీంట్లో మనం భయపడాల్సినటువంటి అవకాశం లేదు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయనాశకుడున్నాడు కదా భయనాశకుడు ఉండేటప్పుడు భయానికి బాధ ఎందుకు భయాన్ని గురించి ఆలోచించడం ఎందుకు భయాన్ని పోగొట్టేటువంటి వాడు ఉన్నాడు భయం నాశతీతి భయ భయం నాశతీతి భయనాశనహ కాబట్టి భగవంతుడిని భయనాశకుడు అన్నారు అంటే భయాన్ని పోగొట్టేటువంటి వాడు అటువంటి భగవంతుడు నీకు తోడుగా ఉండేటప్పుడు నీకు భయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాబట్టి అర్థం కానప్పుడే భయం ఉన్నది పోతుందేమో అనే భయం ఏం పోతుంది దేహం పోని నువ్వు ఆపుకోగలవా లేదు ఆయన అనుగ్రహం ఉంటేనే నీకు ఆగుతుంది అది కాబట్టి భయనాశకుడు అనేటువంటి భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు గనక నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఉన్నవాళ్ళు దూరం అవుతారేమో భయం ఎందుకంటే కార్చిచ్చు వ్యాపిస్తూ ఉంది గనక అదే జరిగితే అప్పుడు నువ్వు ఆపేదేమీ లేదు ఇప్పటి ఎందరో పోయారు పోయిన వాళ్ళు కూడా సాగనంపి మనం తిరిగి వచ్చామే కాని ఏది వల్లకాటి వరకు వెళ్ళి ఆ తర్వాత మనం చేయగలిగిందేమీ లేదు కాబట్టి ఉండేవాళ్ళని పంపించడం లేము ఒకవేళ పంపిస్తాం పంపించవచ్చు ఏమో కానీ పోయేవాళ్ళని మాత్రం ఆపేటువంటి శక్తి మనకు లేనే లేదు కాబట్టి సాగు ఎదురవుతుందేమో కానీ ఏం చేస్తాం అదొక భారం అది మొయ్యలేనటువంటి భారం చావు అనేటువంటిది మరణ భయం దాన్ని పోగొట్టేవాడు కూడా పరమాత్మే అందువల్ల భారభృత్ అని పేరు విష్ణు సహస్రనామంలో భారభృత్ అంటే భారాన్ని వహించేటువంటి వాడు తాను భువహ భారం భిభర్తి ఇది భారభృత్ అంటే ఈ లోకము యొక్క ఆయనే మోస్తా ఉన్నాడు సార్ అర్థమవుతా ఉందే కాబట్టి ఒక ట్రైన్లో అందరినీ ట్రైన్ మోసుకొని పోతూ ఉంటే నువ్వు ట్రైన్ లో కూర్చొని నీ సూట్ కేసు నెత్తిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకని అంతా ట్రైనే మోస్తూ ఉంది గనక నీతో పాటుగా నీ సూట్ కేసును కూడా అదే మోస్తుంది కదా అట్లాగే భార ఈ భువహ భార ఈ ప్రపంచం ఈ లోకం యొక్క భారాన్నంతా కూడా తానే మోస్తూ ఉండేటప్పుడు నీ ఒక్క భారాన్ని ఆయన మోయకుండా ప్రశ్న లేదు ఈ జగత్తుని యొక్క భారాన్ని మోసేటువంటి వాడు కావలసింది ఏంటంటే మనం శరణాగతులని కావాలి శరణాగత్య కాబట్టి ఆయన గనక మనం శరణాగతులం అయితే అది తత్పాదయుగ్మ సరసీరుహ మస్తక శ కాబట్టి నా తలని ఎక్కడ పెట్టాలి ఆలోచించుకోవాలి నువ్వు నీ పాదాలని కావాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు చంద్రమండలంలో కూడా పెట్టుకోవచ్చు కాని నీ తలని పెట్టడానికి ఇంక ప్రదేశమే లేదు ఆయన పాదాలు తప్ప ఎక్కడ పెడతావు ఎక్కడ పెడతావు పాదాలెక్కడన్నా పెట్టుకో తలబెట్టడానికి స్థానం ఇంకొకటి లేనే లేదు పరమేశ్వరుని యొక్క చరణకమలాలు తప్ప మరొకటి లేదు గనక త్వత్పాదయుగ్మ సరసీరు హమస్తక్య కాబట్టి నీ పాదాల దగ్గరే నేను ఉంచాను ఎప్పుడైతే మనం ఈ విధంగా శరణాగతులు అవుతామో మన భారాల్ని మన బాధ్యతల్ని అన్ని భగవంతుడే మోస్తాడు లేదు నేనే మోస్తున్నాను అంతా నా వల్లే జరుగుతుంది అనుకోండి ఏమి జరిగేదేమి లేదు నాదనుకుంటే అంతా నరకము కాదనుకుంటే ఎంతో సుఖము నాదనుకుంటే అంత నరకము దనుకుంటే ఎంతో సుఖము లేదనుకుంటే ఎక్కడి బంధము కృష్ణ ఆ లేదనుకుంటే ఎక్కడి బంధము లేదనుకుంటే ఎక్కడి బంధము తోడునీ ఉంటే అది ఏ ఆధము నదనుకుంటే అంత నరకము లేదనుకుంటే ఎంతో సుఖము దనుకుంటే అంత నరకము కాదనుకుంటే ఎంతో సుఖము లేదనుకుంటే ఎక్కడి బంతము లేదనుకుంటే ఎక్కడి బంతము తోడు ఉంటే అది ఏ అందము రాధారమణ రాదేల కరుణ దేవకి నందన మాకేల వేదన జీవుల గమ్యము నివేకా గోయము నివేకావా బ్రతుకు సంద్రమున నీవేనావ అది మనం చూసిన భవాబ్ది పోతా బ్రతుకు సంద్రమున నివేనావ రాధారమణ రాదేల కరుణ దేవకి నాదన్న వేదన కాబట్టి నాదేని ఈ భారాన్నంతా మనం మోయాల్సినటువంటి అవసరం లేదు తత్పాదయుగ్మరీ మస్తక కాబట్టి నీ పాద పద్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పాద పద్మములయందు అంటే పద్మముల వంటి పాదములయందు నా యొక్క మస్తకాన్ని నా యొక్క శిరస్సుని ఉంచేటువంటి అవకాశాన్ని ఇచ్చి అది కూడా నువ్వు ఇవ్వాలి నా మనసు ఇటో పోద్ది నీ యొక్క పాద పద్మాల నా మనసు లగ్నం కావడం అనేది కూడా నీ అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంది భగవాన్ అలా ఇచ్చి కరావలంబం దేహి నాకు చేయుతను ఇవు నెక్స్ట్ శ్లోక సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలకయ విభో కరుణానిధే ప్ర్లాదఖేదరిహార పరావతారీనృసింహ మమేహి కరవలంబం దీంట్లో సుఖావబోధార్థం అని శాస్త్రంలో ఒకటి ఉంది ఎక్కడైతే విషయం జటిలమైపోతా ఉంటుందో అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక ఎనెక్డోట్ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మనకు అర్థమైపోతుంది ఓహో ఇట్లా గదా అనే దృష్టాంతం అంటారు దాన్ని కాబట్టి ఈ దృష్టాంతాన్ని తెలియజేసేటువంటి ప్రక్రియలో ఇప్పటికీ తొమ్మిది శ్లోకాలు అయిపోయినాయి కనుక అంటే పూర్వార్థం అయిపోయింది ఉత్తరార్థం అంతా కలిసి రేపు మధ్యాహ్నానికి అయిపోతుంది కాబట్టి పదవ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక దృష్టాంతం ఇస్తున్నాడు ఆ దృష్టాంతం ఎవరిదంటే ప్రహ్లాద కుమారుడు మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఇప్పటి మనం చెప్పినటువంటి ఈ పరిస్థితిని ఎవరైతే అధిగమించారో ప్రహ్లాదు ఉదాహరణగా ఇస్తూ ఉండడు అది సంసార సాగర నిమజ్జన ముహ్యమానం విభో కరుణానిధే మాం విభో హే పరమేశ్వర అంటే విభు అంటే సర్వవ్యాపకుడు అనే అర్థం అంతటా వ్యాపించి ఉండేటువంటి హే భగవాన్ కరుణానిధే దయామయా కాబట్టి అంత కరుణ నిండిపోయింది నీ దగ్గర మాం నన్ను విలోకయ ఒక్కసారి చూడు నా పరిస్థితి చూడు ఎందుకని సంసార సాగర సంసారం అనేటువంటి ఈ సముద్రం ఏదైతే ఉందో దాంట్లో నిమజ్జన ముఖ్యమానం నిమజ్జన అంటే మునగడం ఆ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయి ముఖ్యమానం అంటే మూర్ఛిల్లుతున్న వాణ్ణి ఊపిరాడకుండా సముద్రంలో పడి తర్వాత ఎట్లాగైతే మనిషి మూర్చిల్లుతాడో అట్లాగే ఈ సంసారములో చేరి ఈ సంసార బాధల్ని అనుభవించిన తర్వాత ర్చబడ్డవాడు ఎట్లాగైతే ఉందో అలా ఉంది నా పరిస్థితి అందువల్ల సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం దీనం కాబట్టి దీనుణి నేను విభో హే సర్వవ్యాపకా పరమేశ్వర కరుణానిధే దయామయా విలోకయా ఒక్కసారి ఎవరిని మాం విలోకయ అక్కడ చూడండి కరుణానిధే మాం మాం నన్ను విలోకయ ఒక్కసారి నా పరిస్థితి చూడు ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయాను దానివల్ల బాగా అలిసిపోయాను మూర్చిల్లిపోతున్నాను హే భగవాన్ నన్నొక్కసారి చూడు ఎందుకంటే అలా చూచేవాడివే నువ్వు ఈ లక్షణం కలిగిన నీకెలా తెలుసు ప్రహ్లాద ఖేద పరిహార పరావతార పరావతార వెరీ ఇంపార్టెంట్ ప్రహ్లాద ఈ ప్రహ్లాద కుమారుని యొక్క ఖేద దుఃఖం ఏదైతే ఉందో దాన్ని పరిహార పోగొట్టేందుకు పరా అవతార పరా అంటే ఆసక్తి ఇక్కడ పరావతార అంటే అసక్తమైనటువంటి అవతారం కలిగిన స్వామి అర్థం అంటే పనిగట్టుకుని అవతరించినటువంటి వాడా అని అర్థం అది మీనింగ్ ఇంప్లైట్ కాబట్టి పనిగట్టుకుని అవతరించావు ప్రహ్లాదుల కోసమే వచ్చావు ఇది దశావతారాల్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అవతారాలు చాలా ఉన్నాయి ఇంతకుముందు మీకు చెప్పాను దశావతారాలే కాకుండా ఇరవై యొక్క అంశావతారాలు కూడా ఉన్నాయని కాకపోతే ఇక్కడ పని గట్టుకొని కేవలం ఒకే పనికి వచ్చాడు ఇప్పుడు యదా యర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయత దుష్ం ధర్మ సంభవామి యుగే యుగ ఈ విధంగా భగవంతులు అవతరించాడనేది నీకు తెలుసు కానీ ఇక్కడ కాదు ఒకే పనికి వచ్చాడు పని గట్టుకోని పరావతార కాబట్టి అదే ఆసక్తితో వచ్చావు అదే పనితో వచ్చావు ఏమిటా పని ప్రహ్లాద కేద పరిహార ఆ ప్రహ్లాదుని యొక్క దుఃఖం ఏదైతే ఉందో ఆ చిన్న పిల్లవాడు అతను పడినటువంటి బాధలు వాటినంతా పరిహరించడానికి అవతరించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవతారం పనిగట్టుకొని దానికోసమే వచ్చావు శ్రీమద్భాగవతం గుణని ధియో ప్రహ్లాదు అనేకములు గణుతింపన శక్యంబులు ఫిపతికి బృహస్పతికి భాషాపతికి తనామాచ్యుడు ఆ ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడుగా ఉండేటప్పుడు గుణనిధి సముద్రం జలనిధి అన్ని నదులన్నీ వచ్చి సముద్రాన్ని జరిపోతాయి కాబట్టి ఎన్నైతే విశిష్టమైనటువంటి సుగుణాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో అవన్నీ అనుకున్నాయట అంటే వాల్మీకి రామాయణంలో వాల్మీకి రాశాడు సీతమ్మని గురించి ఈ మాట ఏమనంటే సుగుణాలన్నీ ఎక్కడ చేరాలని ఆలోచించి సీతమ్మ చేరాయన్నటంతే అక్కడ చేరితేనే మనకు సార్థకత అక్కడ చేరితేనే మనకు పూర్ణత్వము అని అట్లాగైతే సుగుణాలన్ని భక్తుల్లో ఉంటాయి కాబట్టి భక్తుల్లో ఏ సుగుణాలు ఉన్నాయో అవన్నీ వచ్చి ఈయనలో చేరాయి గనక జలనిధి సముద్రంలో అన్ని నదులు వచ్చి ఎట్లాగైతే కలుస్తున్నాయో గుణనిధి కాబట్టి సుగుణాలకు నిధి వాడు ప్రహ్లాదుడు గుణ నిధి ప్రహ్లాదుని గుణములు అనేకములు గలవు గురు గణుతి పణిపతికి బృహస్పతికి భాషాపతికిను ఇది సహజ పాండిత్యం కలిగినటువంటి పోతనామాచుని యొక్క కవితాశైలి కాబట్టి ఆయనలో అన్ని సుగుణాలు ఉండేటువంటివి ప్రహ్లాదుల్లో గణుతింపన శక్యంబులు గురు కాలమున గురు కాలమున ఎంత కాలమైనా సరే ఎంత కాలం మనం లెక్కెట్టినా ఇదిగో ఈ లక్షణాలున్నాయి అని లెక్కెట్టాలి అని అంటే ఎవరికి సాధ్యం కాదు గణుతింప నశక్యంబులు గురుకాలంబునన్ గణుతింపన శక్యంబులు ఎంత కాలం మనం ఆయనలో ఉండేటువంటి సుగుణాలను లెక్కెట్టాలన్న సాధ్యం కాదు అశక్యంబులు ఎవరికి ఎవరికి అశక్యంబులు ఫణిపతికి ఫణిపతి ఆదిశేషుడు ఎందుకు ప్రత్యేకంగా ఆదిశేషుడు చెప్తున్నాడు అంటే వెయ్యి నాల్కలు కలిగినటువంటి వాడు ఆదిశేషుడు కాబట్టి ఆ వెయ్యి నాల్కలు కలిగినటువంటి కూడాను ప్రహ్లాదుని యొక్క గుణగణాలని ఆయనలో ఉండేటువంటి వైభవాన్ని వర్ణించడం సాధ్యం కాదు కాబట్టి ఫణిపతికి బృహస్పతికి దేవగురు బృహస్పతి చిన్న విషయం కాదు దేవతలకే గురువైనటువంటి ఆ బృహస్పతికి కూడా సాధ్యం కాదు పణిపతికి సాధ్యం కాదు బృహస్పతికి సాధ్యం కాదు మూడోవాడు భాషాపతికి ఈ భాష ఎవరో చాంద్ భాషనో ఏ భాషనో మనకు తెలియడం లేదు కాని ఆయన ప్రదప్రయోగం ఏంటంటే భాష అంటే జ్ఞానం కదా జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది భాష సరస్వతి దగ్గర ఉంటుంది ఆమె హస్బెండ్ ఎవరు అంతే ఆయన కూడా సాధ్యం కాదు అంటే వెయ్యి నాలుకలు ఉండేవాడికి సాధ్యం కాదు నాలుగు మస్తకాలు తలలో ఉండేటువంటి వాడు కూడా చతుర్ముఖ బ్రహ్మ కూడా సాధ్యం కాదని చెప్పడానికి ఏమో నేనెక్కడా చూడ ఈ పదప్రయోగం ఒక్క పోతనామాచుడే చేశాడు దానివల్ల సహజ పాండిత్యం భాషాపతికిన్ పణిపతికి బృహస్పతికి భాషాపతికిన్ ఇలా ఎవరికి కూడా సుగుణాలు ఆయనలో ఉండిపోయినాయి కాబట్టి ఎంతెంతో ప్రయత్నం చేశారు ముక్త సరిగా చెప్తా ఎందుకనంటే మీకు జ్ఞాపకం ఉందో లేదో ఒక సదస్సే నేను ప్రహ్లాద చరిత్ర చెప్పాను పోతనామాత్యుని యొక్క ప్రహ్లాద చరిత్ర చాలా కాలం సరేనా అది ఒక దశలో మనం ఇక్కడ చెప్పుకున్నాం కాబట్టి అంత చెప్పాలంటే అది పది రోజులైనా ఇరవై రోజులైనా చెప్పొచ్చు కాని ఇక్కడ మనకున్నటువంటి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని క్లుప్తంగా చెబుతాను అయ్యా నువ్వు మహావిష్ణువుని తలచడానికి అవకాశమే లేదు ఓం నమో నారాయణ అనడానికి అవకాశమే లేదు నువ్వు హిరణ్యకశపాయనమహా అని చెప్పుగాని ఇంక ఏమీ పలకడానికి అవకాశం లేదు అని ఎన్ని విధాలా ఫోర్స్ చేసినా గురువులు చెప్పినా తండ్రి చెప్పినా తండ్రి చెప్పినా వినలేదు గురువులు చెప్పినా వినలేదు దానికి సమాధానం చెప్పింది ఒక్కటే ఎందుకని అది నాకు సాధ్యమా భగవంతుణ్ణి మరిచిపోయి బ్రతకడం నాకు సాధ్యమా మనము భగవంతుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవడానికి సాధనలు చేస్తూ ఉంటే భక్తుడనేవాడు భగవంతుణ్ణి మరిచిపోవాలంటే సాధ్యంగా ఉంటాడు ఇప్పుడు అది మందారమకరంద మధుర్యమునదేలు మధుపంబువోన్ని మదనములకు నిర్మల మందాకి నీ వీచికల దూగు రాయ సచ్చను నీ తరంగినులకు లలిత రసాల పల్లవ కాద కోల శరు నీ ఇవన్నీ అనుభవైకవేద్యం మనం అనుభవించాల్సిందే గాని ముచ్చడించుకోవాల్సిన విషయాలు కాదు లలితరసేరునే కుటజమ్ములకు పూర్ణేందు చంద్రిక స్ఫురితకోరకంబు అరగునే సాంద్రనీ ార ముకు సాంద్రీహార ములకూ అంబుజోదర దివ్య పాదార వింద చింతమృత పిశేషం మ నితరంబు చరత్త మేరీ నితరంబు మాటలు ఎందుకయ్యా ఇన్ని మాటలు ఎందుకు శ్రీహరి నువ్వు మర్చిపోనాయన ఆయన చెప్తూ ఉన్నాడు తండ్రి గురువులు అందరూ ఆయన చెప్తున్నది ఒకటి మందారమకరంద మధుర్యమునదేలు మధుపంబుభో మదనములకు అయ్యా కల్పవృక్షంలో ఉండేటువంటి మధువుని ఆ పుష్పాల్లో ఉండేటువంటి మధువుని కల్పవృక్షాల్లో ఉండేటువంటి పుష్పాల్లో ఏ మకరందమైతే ఉందో దానిని జుర్రడానికి అలవాటు పడినటువంటి తుమ్మిద మధుపంబు తుమ్మిద పోవ్వునే మదనములకు అయ్యా అవి మంగచెట్ల మీదకి పోతాయా అక్కడ ఉండేటువంటి ఆ మంగచెట్ల మీద ఉండేటువంటి పువ్వుల్ని వాటిలో ఉండేటువంటి తేనెని గోరవాలని పోతాయా పోవు గదా నేను అంతే చూడండి తమాషా అది ఎట్లా సాధ్యం కాదు ఇది సాధ్యం కాదు నిర్మల్ల మందాకి నీ విచికలూ రాయం తరంగిణులకు కాబట్టి గంగా తరంగాలలో తూగుతూ పానం చేసేటువంటి ఆ రాజహంస మామూలు నదుల్లో మురికి జలాల్లో కనిపించమంటే కనిపిస్తుందే రసాల పల్లవ కాది అయి చొక్కు కోయిల్ల చేరు నే తీయని మామిడి చుగుళ్ళని జురునుకుంటూ దాంట్లో ఉండేటువంటి రసాన్ని ఆస్వాదించి చక్కగా పాడేటువంటి కోయల కుడిసె చెట్లు దగ్గర కొడిసె చెట్లు అంటారు వాటిని కొడిసె చెట్లు దగ్గరికి పొమ్మంటే పోతుందే పోయేటువంటి అవకాశం కుటజములకు లేనే లేదు పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకం సాంద్రనీ ఆరములకు పూర్ణేందు చంద్రిక స్ఫురిత కాబట్టి చంద్రుని యొక్క వెన్నెలను జుర్రుకొని అదే ఆహారంగా స్వీకరించేటువంటి చకూర పక్షి ఏదైతే ఉందో చంద్రచూరం కాబట్టి చంద్రుని యొక్క వెన్నెలని ఆస్వాదించేటువంటి ఆ చకూర పక్షి మంచుగడ్డల మీద బొమ్మంటే పోతుందా తిని అక్కడ తృప్తి చెందు అంటే కాబట్టి ఓ గురువులారా తండ్రి ఇద్దరికి అంబుజోదర దివ్య పదవింద చింతనామృత విశేష మత చిత్తము వినుత గు గుణశీల మాటలు వేయునే కాబట్టి శ్రీహరి యొక్క పాద పద్మాల ఎందు చిత్తంతో తృప్తి చెందేటువంటి మనస్సు ఇతర చోట్లకు పొమ్మంటే పోతుందా ఇది నాకు సాధ్యం అవుతుందా అని ఒక దశలో ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ముక్తగా చెప్తున్నా బ్రీఫ్ అవకాశం లేకపోయేటప్పటికి అప్పుడు తండ్రి అడిగాడు ఏరా ఎక్కడున్నాడరా నీ శ్రీహరి వాడి కోసం వెతుకుతూ ఉన్నాను చతుర్దశ భువనాలు వెతికాను ఎక్కడ నాకు కనిపించలేదు ఎక్కడరా వాడు ఎక్కడా చెప్పు గల నాన్న వెతికావా ఆయన కోసం ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే ఈ శ్లోకంలో ప్రధానంగా రండి ఎందెందు వెతకి చూచిన నువ్వు ఊరికే చూస్తే కనిపించడు ను వెదకాలే ఎట్లా వెతుకుతావు అత విచారా కర్తవ్య కాబట్టి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నువ్వు విచారిస్తే పరమేశ్వరుడు ఎక్కడున్నాడో నీకు తెలుస్తుంది కాబట్టి అది ఎట్లా ఉంటుంది నువ్వు వెతికి పట్టుకోవడమే కాదు ఇక్కడ వింటే దానవాగ్రణి హే రాక్షస వింటే శ్రవణం కుర్యాత్ ఎందుకని పరమేశ్వరుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు గనక జ్ఞానం అనేటువంటిది వెలిగే దీపం మరొక దీపాన్ని ఎట్లాగైతే వెలిగిస్తుందో జ్ఞానం కలిగినటువంటి మహాపురుషులు మనల్ని జ్ఞానం వైపు నడిపించాలి అటువంటి జ్ఞానపురుషులు దొరికి అటువంటి గురువులు మనకు లభ్యమై వాళ్ళ బోధగనక మనకు అర్థమైనటట్లయితే వింటే దానవాగ్రణి హే రాక్షస వింటే అని తండ్రికే చెప్పాడు అప్పుడు అన్నాడు తండ్రి కుంక ఒక మాట చెప్పు అయితే ఈ స్తంభంలో చూపిస్తావట్రా ఇందుకు గలడందు ఈ స్తంభంలో చూపిస్తావా అన్నాడు నవ్వాడు ప్రహ్లాద్ ఇదొక అందమైనటువంటి సన్నివేశం కొద్ది బాగా అర్థం చేసుకోండి మీరు ఎక్కడ వినుండర్లే ఎందుకు వినుండరు అంటానంటే పద్మపురాణం ఇవన్నిటిని కూడాను నేను శోధించి దీనికి సంబంధించిన కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఏదైతే ఉందో అది తీసుకొని రాసినటువంటిది భాగవతంలో కూడా రాశాను ఈ స్తంభంలో ఉండా అన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడట ఏంటి నాయన నాన్న అంతటా ఉన్నాడు అని నేను చెప్తూ ఉంటే ఈ స్తంభంలో ఉండాడా అంటావేంటి ఈ స్తంభంలో లేకుండా ఎట్లుంటాడు ఎవరు బలం చూసుకోని రా నువ్వు అంతా మాట్లాడుతూ ఉన్నావు ఏ డింబక ఎవరు బలం చూసుకొని ఎవరుండరు నీ వెనక ఇంత చిన్న కుర్రవాడివి చతుర్దశ భువనాలు నాకు తల వంచాయి అటువంటి నా ముందు తల ఎత్తి మాట్లాడుతూ ఉన్నావు ఎవర్రా నీకు ఈ బలం ఇచ్చింది నీ వెనక ఈ బలం కలిగినవాడు ఎవడు నానా బలయుతులకు దుర్బలులకు బలయుతులకు దుర్బలులకు బలమెవడు నీకు నాకు బ్రహ్మాదులకు బలయుతులకు దుర్బలులకు బలమెవడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవడు ప్రాణులకును బలమెవడు అట్టి విబుడు బలమసు అసూరేంద్ర హే రాక్షస రాజా నీకు ఎవరు బలం నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను బలవంతుని చతుర్దేశ భువనాన్ని జయించాననుకుంటున్నావు త్రిలోకాన్ని జయించాననుకుంటున్నావు నీ వెనక బలం ఎవ్వడో నా వెనక వాడే బలం నా వెనక బలం ఎవ్వడో ధనం కలిగిన వెనక బలం వాడే ధనం కలిగిన వెనక ఏ బలం అయితే ఉందో ఆ బలం కలిగిన దరిద్రుడు వెనక కూడా ఉండాడు నిర్బల కేన నిర్ధన కే నిర్బల కే బర్ధన కే తుమ రఘవారే భక్త జనన కే బన కే తు రఖవ రే భక్త జన కేరి దయా నీ హ దీ దుఖ నా దుఖ నా రే ఏ దుఃఖ నాశ దర్శన దూగన్ శనాథ మరి నిర్బలకే బల బలం లేని వాళ్ళకి బలమేవడు ధన నిర్ధనకే ధనం లేని వాళ్ళకి ధనమేవడు తుమ్ రఖవారే భక్త జననకే హే భగవాన్ భక్తుల్ని రక్షించేటువంటి వాడివి నువ్వే నువ్వే రక్షకుడివి నీ దయక అంతం లేదు తేరీ దయాక అంత నహి హే దుఃఖనాశిరే కాబట్టి అందరి దుఃఖాలు పోగొట్టేటువంటి వాడు సేమ్ అదే ప్రహ్లాద ఖేద పరిహార ప్రహ్లాదుని యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఇప్పుడు అవతరించాడు ఇక్కడ అవతరిస్తాడు కాబట్టి ఇందుగలడందులేడిన సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినప్పుడు ఏయ్ దింబకా చూపిస్తావా ఈ స్తంభంలో అని అడిగినప్పుడు ఓ తమాషా జరిగింది అంతటా ఉండాడు అన్నప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు ఇక అంతటా ఉన్నాడు అని నేను ఒకవైపు చెప్తూ ఉంటే ఎందుకు అలాడు అందు లేడని సందేహం వలదని స్తంభంలో ఉండాడా ఆ స్తంభం అంతాలో లేదా మాటలో ఈ స్తంభం ఇది మైనసా మరి ఎందుకని అడుగుతూ ఉన్నావు విచిత్రం విచిత్రం విచిత్రం అంబోజాసనుండాది అంబోజాసనుండాదిగా తృణ పర్యంతంబు విశ్వాత్ముడై అంబోజాసనుండాదిగా తృణ పర్యంతంబు విశ్వాత్ముడై ంభావంబుననుండు ప్రోడ విపుల స్తంభం బునందుండడే విపుల స్తంభం బునందు ఉండడే స్తంభాంతర్గతుడయుండుకు ఏ సందేహములేదు స్తంభాంతర్గతుడయ్యుండుటకు ఏ సందేహంబు లేదు నిర్దంభత్వమున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపం బునన్ అంతటా ఉండేటువంటి వాడు ఈ స్తంభంలో లేకపోయేటువంటి ప్రశ్న లేదు నానా చెప్తున్నాను విను ఇప్పుడు ఏ డాంబికత్వం లేకుండా అది నిర్దంభత్వం నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపం బునన్ ఆయన ప్రత్యక్ష స్వరూపంతో ఇప్పుడు దర్శనం అయిపోతాడు అని దగ్గరగా వెళ్ళాడట ఎవరు ప్రహలాదు ఇది ఒక అద్భుతం ఇది పద్మపురాణం చదివితే అని అర్థం అవుతుంది తీర దగ్గరగా పోయి అప్పుడు అనుకుంటాడట ఇంత డిక్లెర్ చేశాను నేను ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు కనపడతాడు అనే విషాను అంత పెద్ద ఆయన తరఫున అకాలత పుచ్చుకున్నాను నేనేమి లాయరు ఆయన ఎంత మహానుభావుడు ఇంతకి ఇప్పుడు ఈ స్తంభాన్ని బగలగొట్టాడనుకో సందేహం కాదు ఇది కన్ఫర్మ్ చేసుకోవడం కాబట్టి ఒకవేళ ఇక్కడ లేకపోతే మా నాన్న ఏ ఏరా కుంకా నువ్వు చెప్పింది ఏమైందిరా ఏడురా నీ శ్రీహరి అంటాడు కదా అని ఆ స్తంభం దగ్గర పోయి ఆ స్తంభంలో చూ కదా ఉంటాడాని ఇట్లా పోయి ఇట్లా అన్నాడట ఆ స్తంభంలోని చివన పడతా ఉంది సిటీ వ్యాసుడు ఎంత డ్రెమెటైజ్ చేస్తాడు తోడు ఆ సిచ్యువేషన్ ని ఇట్లా పోయి అట్లా పెట్టేటప్పటికి అంటే సింహం ఆ విధంగా కానీ ఇక్కడ అంతరార్థమేందంటే వ్యాసుడు రాశాడు గనక నేను కనపడతాను ఇప్పుడు నీకే కాదు అందరి కదా ఇది నీ ఒక్కడి కోసం కాదు కదరా ప్రహ్లాద ఒక మాట చెప్తున్నాను నేను ఎప్పుడైనా సరే నా దర్శనం కావడం అనేటువంటిది గురువున ఆధారపడి ఉంది ఎవరికైతే గురువు లభ్యం అవుతాడో గురు కృప లభిస్తుందో అటువంటి వాడే నన్ను పొందుతాడు అని గురుని ఆ స్తంభం నుంచి వినిపించాడట గురు కృపా జన్ పాయో మేరే భాయి గురు అహారాష్ట్ర దేశంలో సంత ఏకనాథ్ ఉండేవాడు ఏకనాథ స్వామి ఆయన రచించినటువంటి అభంగం ఇది గురు కృపా అంజన్యో మిరే భాయి రాము బిన్నా కచుతనాయి గురు కృపా జ అంతర్ రాము పాహిర రాము రామ రామ బహ జహ రామ రహ దీరా రు కృపా పొ మేరే భా రి నాక గురు కృపా జన జగత రామ గత రావత రాగత రావత రాపన్ రాజా మే రాజా గ్రూ కృపా అంజన పొ మ एट चूस्व भगवंतण्णी आ गु कृपाली आयन कांजन इस्टो आइंट मेट अंजनमेंट का आइंट मेट अनक नी क्यम ज्ञाम कृत् पश्चे ब्रह्ममय जगत कीक ब्रह्मस्वरूप కాబట్టి ఎక్కడ ఉండాడు దీని లోపల ఉండాడు అంటే లోపలండేది కాదు భగవంతుడు బాహర్ రామ అంతర్ రామ అంతర్ రామ బాహిర్ రామ లోపలా భగవంతుడే ఉన్నాడు బయట భగవంతుడే ఉండాడు జహాదే కోత రామహి రామ జహా దేఖో తహా రామాహిరామ్ ఎక్కడ నువ్వు చూస్తే అక్కడ రాముడే ఎందుకని రాముడు కన్నా అన్యమైంది లేనలేదు ఈ ప్రపంచంలో జాగత్ రామ మేలుకొని ఉన్నావా చూస్తూ ఉన్నావా ఇదంతా రాముడే జాగత్ రామ రామ ఒకవేళ నువ్వు నిద్రపోయావా ఆ తైజసుని స్థితిలో ఉండేది కూడా రాముడే సప్ను మేదే కోజ రాద్రపోయినప్పుడు నీ కలొచ్చిందనుకోండి ఆ కల్లో ఉండేది కూడా రాముడే ఎందుకని ఎవడైతే ఈ జాగ్రత్త అవస్థకు ఆధారమైనటువంటి వాడో వాడే కలక ఆధారమైనటువంటి వాడు జాగ్రత్త అవస్థను మనసే చూస్తూ ఉంది కలను కూడా మనసే చూస్తూ ఉంది స్వప్నాన్ని కూడా సరేనా ఈ మనసుకు ఆధారమైనటువంటి వాడు ఆయన ఆయన ఉంటేనే మనసు ఆలోచించగలుగుతూ ఉంది చైతన్య జ్యోతిష అవభాష్యతస్య మనసహ మనన సామర్థ్యం కేన భాష్యం ఆచార్యుల కాబట్టి ఆ చైతన్యం జ్ఞానం ఆ జ్యోతి మనలో ప్రకాశిస్తూ ఉంది గనకనే చైతన్య జ్యోతిష అవభాష్యతస్య మనసహ మనన సామర్థ్యం ఈ మనసుకు ఆలోచించేటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది కాబట్టి అంబోజాసుండాదిగా కాబట్టి విష్ణుమూర్తి దగ్గర నుండి తృణపర్యంతంబు ఒక గడ్డిపోచ వరకు అంటే మహత్తు నుంచి అనువు వరకు విశ్వాత్ముడై అంతటా వ్యాపించున్నటువంటి వాడి ఉన్నవాడు ఈ స్తంభమునందు ఉండడే ఇప్పుడు ఒక్కసారి అక్కడ ఆ గురుడంటే ఓ గురువా గురు అనుగ్రహంతోనే ఆచార్యవాన్ పురుషో వేద ఉపనిషత్తు అది చెప్పింది ఎవరికైతే గురువు లభిస్తాడో వాడికి గోవిందుడు లభిస్తాడు కాబట్టి గోవిందుడు లభించడం అనేటువంటిది గురుదేవుని యొక్క అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంది ఆయన మనకిచ్చేటువంటి జ్ఞానం మీదనే ఆధారపడి ఉంది ఇప్పుడు వెళ్లి ఆయన స్తంభాన్ని కొట్టేటప్పటికి ఆ స్తంభంలో నుంచి నరసింహమూర్తి దర్శనం ఇచ్చాడు అది నరసింహర్తి ఇది ప్రహ్లాదుని యొక్క చరిత్ర కాబట్టి ఆయన యొక్క ఖేదాన్ని ప్రహ్లాదుని యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి పనిగట్టుకుని అవతరించినటువంటి హే నృసింహ మమ దేహికరావలం అదే చెయ్యని ఏ చెయ్యనైతే నువ్వు ఆ ప్రహ్లాద కుమారుడికి అందించావో అదే చెయ్యి అతను నాకు ఇచ్చి నన్ను రక్షించమని కోరుతూ ఉన్నాను ఇంకేం లేదు నెక్స్ట్ సంసార యూధ గజ సంహతి సిందంష్ట్రా భీత దుష్టమతి దైత్య భయంకరేణ ప్రాణప్రయాణీ నివారణ లక్ష్మీ నృసింహ మమేహీ కరావలబం సంసారమనేటువంటి యూధ సంసార యూథ గజ సంహతి సింహదంష్ట్రా ీత్యుష్టమతి దైత్య భయకరే ప్రాణ ప్రయాణీతి నివారణేనా లక్ష్మీ నృసింహ మమే కరావంబ సంసార యూధ యూధ అంటే ఒకవైపు చేరిన అంటే గుమిగూడిన అని అర్థం యూధ అంటే గుమిగూడినటువంటి అంటే గ్రూప్ గా ఏర్పడినటువంటి అర్థం గుమిగూడిన గజ ఏనుగల యొక్క సంహతి అసెంబ్లీ అంటే అవన్నీ కలిసి ఉండడం కూటమి కూటమి కాబట్టి సంసారం అనేటువంటి గుమిగూడినటువంటి ఏనుగుల యొక్క కూటమి అన్ని కలిసి ఉండడం అసెంబ్లీ ప్లీజ్ సింహ ఇక్కడ సింహ అంటే సింహం అని కాదు హింసించునట్టిది సింహ సింహ హింసించునట్టి దమ్ స్ట్రా కూరల భయపడినటువంటి నాకు కాబట్టి ఒక్క చోట ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం చిత్తూరు జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో అది చూస్తూ ఉంటాం విపరీతంగా ఒక్కొక్కప్పుడు మన టీవీలో చూపిస్తూ ఉంటారు భయంకరంగా ఏనుగులు వచ్చేసి బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంటాయి అవి ఎట్లా వస్తాయంటే చాలా ఏనుగులు కలిసి వస్తాయి అదొక సమూహం గజ సమూహం అదే ఇక్కడ గజ సంహతి కాబట్టి కూటమి ఆ ఏనుగుల యొక్క కూటమి అవి హింసిస్తాయి ఆ కూరల వలన భయపడినటువంటి నాకు దుష్టమతి దైత్య భయంకరేణ ఇది మళ్ళీ స్వామి వైపు దుష్టమతి అంటే దుర్బుద్ధి కలిగినటువంటి దైత్య రాక్షసుల్ని భయంకరేణ భయమును కలిగించేటువంటి వాడివి నీవు కాబట్టి దుష్టబుద్ధి కలిగినటువంటి రాక్షసులకి దుర్మార్గులైనటువంటి రాక్షసులకి భయాన్ని కలిగించేటువంటి నీవు ఈ గజ సంహతి ఈ గజముల యొక్క కూటమి ఏదైతే ఉందో గుమిగూడినటువంటి ఆ ఏనుగుల యొక్క కూటమి ఏదైతే ఉందో వాటి కోరల వలన కూరలు అంటే ఇక్కడ మన తొండవనే తీసుకోవాలి దాంతోనే కొడుతుంది ఎప్పుడు కూడా కాబట్టి దానివల్ల ఏర్పడినటువంటిది ఈ భయపడిపోయి ఉన్నాను భీతస్య కాబట్టి నువ్వు రాక్షసులకే భయ భయాన్ని దైత్య దుష్టమతి దైత్య భయంకరేణ కాబట్టి దుర్బుద్ధి కలిగినటువంటి వాడు దుష్టమతి అటువంటి దైత్యులు ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళకి భయాన్ని కలిగించేటువంటి నీవు నాకు మమదేహి కరావలము అది దానికి అన్వయం కాబట్టి నాకు చేయుత ఒకటి రెండవది నా దగ్గర ఇంకొకటి ఏమిటంటే ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేన వచ్చింది అయితే ముందు ఫిఫ్త్ ఫిఫ్త్ శ్లోక కాబట్టి ప్రాణ ప్రయాణ భవభీతి ఆ ఫిఫ్త్ శ్లోకాలో సమాకులస్య అని వచ్చి ఉంటుంది కాబట్టి ఆ సమాకులస్య బదులు నివారణేనా అది అక్కడ ఇంకే కాబట్టి ప్రాణం పోతూ ఉందేమో అనేటువంటి దానివల్ల పుట్టినటువంటి భయం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేటువంటి వాడివి నివారణేన లక్ష్మీ మమదేహి కరావలంబం కాబట్టి ఏవైతే కాలములో అగుపిస్తాయో అవన్నీ కాలములో అంతరిస్తాయి కాలంలో కనిపించినవన్నీ కాలంలో కనుమరుగవుతాయి ఇదే మన సైన్స్ లో కూడా చూసింది ఎనీథింగ్ అచీవ్డ్ ఇన్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ టైమ్ కాలంలో ఏదైతే ఆవిర్భవిస్తుందో అది కాలంలో లేకుండా పోతుంది మరణం అంతే కదా ఎందుకని జననం కాలంలో జరిగింది మరణం కాలంలో జరుగుతుంది కాబట్టి ఈ దేహం ఏదైతే ఉందో ఇది కాలంలో వచ్చింది పుట్టడం కాబట్టి కాలంలోనే అంతరించిపోతుంది చనిపోతుంది అందువల్ల చివరికి భస్మాంతం శరీరం ఈ దేహం ఏదైతే ఉందో దీన్ని ఎన్ని రకాలుగా మనం సింగారించుకున్నా ఎన్ని రకాలుగా పోషించుకున్నా ఎటువంటి ఆహారాన్ని దీనికి అందించిన ఇది మాత్రం చివరిలో అంతంలో ఏమవుతుంది భస్మ అంతం భస్మాంతం శరీరం చివరికి ఇది భస్మంగా మిగిలిపోతుంది అందుకని మన వాళ్ళు భస్మధారణ చేసేది శైవులంతా కూడా భస్మధారణ చేస్తారంటే దాని అర్థం ఏంటంటే ఈ దేహం ఏదైతే నేను సర్వాంగ సుందరంగా దీన్ని రక్షించుకుంటూ ఉన్నానో ఇది ఒకనాడు భోతుంది అని ఈ దేహానికి బట్టేటువంటి స్థితిని ఊహించి భస్మాంతం శరీరం గనక భస్మధారణ అంత ఇంకేం లేదు కాబట్టి ఇది లేచెందిపోతుంది సముద్రంలో అల లేచుతుంది ఒక కాలంలో క్షణాల్లోనే మళ్లీ ఆ లేచినటువంటి అల కింద పడిపోతుంది అంతే అట్లాగే ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది అది మెరిసిందని మనం చూసే లోపలనే అది ఆగిపోతుంది అంతే కాబట్టి ఒక మెరుపులాగా విద్యుల్లత లాగా లేదు సాగరంలో ఉండేటువంటి అలలాగా ఈ దేహం కూడా అంతే కాబట్టి ఓటి కుండలో నీరు ఏ విధంగా అయితే కారిపోతూ ఉంటుందో క్షణ క్షణానికి నవరంధ్రాలు కలిగినటువంటి ఈ ఓటి కుండలో ఆయుష్ కూడాను క్షణ క్షణానికి ఖాళీ అయిపోతానే ఉంటుంది అందువల శాస్త్రం జలధర పటల భిన్న కుంభోదకవత్ ప్రతి క్షణం వినాశి క్షణ క్షణానికి నశించిపోతా ఉంది శరీరం ఎట్లాగూ జలధర పటల ఒక కుండను నిండా నీళ్లు నింపావు అనుకోండి నిండినటువంటి కుండలో కింద గనక రంధ్రం చేస్తే భిన్న కుంభోదకవత్ ఆ కుంభాన్ని ఆ కుండని గనక కింద గనక రంధ్రం చేస్తే నీళ్లు అలా కారిపోతానే ఉంటాయి చూస్తాం బొట్టు బొట్టుగా కారిపోతూ ఉంటాయి కాబట్టి ఎట్లాగైతే భిన్న కుంభంలో రంధ్రం ఏర్పడినటువంటి కుండలో నీరు ఏ విధంగా అయితే కారిపోతూ ఉందో నవరంధ్రములు కలిగినటువంటి ఈ ఓటి కుండ ఈ దేహం ఉందో దీంట్లో కూడా ఆయుష్ నిరంతరం కారిపోతూనే ఉంది ఇదే ముఖ్యమైన ఉద్దేశం మీరు శివాలయానికి వెళితే ధారా పెడతారు చూసారా అందుకనే ధారా పాత్ర మీరు అడగండి పూజారి విచిత్రంగా చెప్తాడు ఎందుకంటే నేను ఒకప్పుడు అడిగాను చిన్నప్పుడు స్వామి ఈ ధారా పాత్ర ఎందుకు పెట్టారు స్వామి దానికి ఆన్సర్ నాయన శివుడికి స్నానం అంటే ఎక్కువ ఇష్టం అభిషేకం విష్ణుదేవుడికి అలంకరణ అంటే ఇష్టం అలంకార ప్రియ విష్ణు అభిషేక ప్రియ శివ ఇట్లాగే చెప్పాడు అప్పుడు ఓహో సంస్కృతంలో చెప్తున్నాడు కదా ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు తెలుసు అని ఇతరులు అనుకోవాలంటే దానికి ఒకటే మార్గం సంస్కృతంలో మాట్లాడటమే వచ్చినా రాకపోయినా ఎందుకంటే వీడు సంస్కృత పదం పలికాడు గనక వీడికి ఎంతో వచ్చు అని అనుకుంటాడు జనం నేను ఆ రోజుల్లో అనుకునేవాడిని ఓహోహోని మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత నేనే పోయి అడిగాను అతన్ని నేనే అడిగాను అదే పూజారిని స్వామి మీరు చెప్పింది బాగుంది మరి అభిషేక ప్రియుడు శివుడైనప్పుడు మనకేమి నీళ్లు తక్కువ లేవు కదా పెన్నానది అంతా నీళ్లే కదా అప్పుడు అక్కడ ఉన్నానులేండి పెన్నానది అంతా నీళ్లే కదా మరి అలాంటప్పుడు ఆ పెనలో నీళ్లు తెచ్చి సహస్ర ఘటాభిషేకం చేయొచ్చు కదా బొట్టుబొట్టు బొట్టుబొట్టు బొట్టుబొట్టు ఈ దరిద్రం ఏది బావ దరిద్రం ఒక్కొక్క బొట్టు ఏంటి ఏ సహస్ర ఘటాభిషేకం చేస్తే ఏమైందన్నాడు ఏమవుతుందో చెప్పనా నీకేదో మూడింది ఆ అని తిట్టి తిట్టదిట్ట నన్ను తిట్టి ఏ నీ వయసు ఎంత నువ్వెంతా ఎన్ని అడుగుతావా ఇంత ముందు చిట్లు అడిగావు నా జ్ఞాపకం ఉంది మళ్ళీ ఇప్పుడు చిట్లు అడుగుతుండవు కానీ తమాష ఏంటంటే అదే నెల్లూరులో నా యజ్ఞానికి ఆయన వచ్చాడు ఇటీవల కాలంలో ఇటీవల కాలం అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతుంది అంట అప్పుడు నేను దిగి వస్తుండే స్వామి అప్పుడు నేను అభిషేక ప్రియా అయ్యో మీరు ఇంకా మర్చిపోలేదా దాన్ని ఇంత ఇప్పుడు చెప్పండి ఏంటి అన్నాడు అప్పుడు నేను ఆయనకి చెప్పిందే ఇప్పుడు మీకు చెప్తున్నా ఎందుకనంటే శివాలయంలో ధారాపాత్రను ఎందుకు పెడతారో తెలుసా అభిషేకం కాదు ప్రధానం నువ్వు ఎన్నో పనులు పెట్టుకొని అనేక కార్యాల నడుమ నువ్వు భగవద్ దర్శనానికి వెళ్ళావు గనక పరమశివుని యొక్క దర్శనానికి వెళ్ళావు గనక నీ మీద ప్రేమతో శివుడు ఏం చేస్తున్నాడో తెలుసా నాయన నా కోసం వచ్చావు కదా ఒక మాట చెప్తాను విను చెప్ప చెప్పు ఏంటూ ఇదిగో ఈ ధారా పాత్రలో నిండుగా ఉన్నాయి ఇది పూర్ణ జల కుంభం చూసావా ఒక్కొక్కటి బొట్టు కింద పడుతూ ఉంది మన జీవితం ఎంత అనేది వేరే విషయం ప్రతి క్షణము మన జీవితం కూడా ఈ నీటి బొట్టు ఎట్లా కారిపోతూ ఉందో అట్లాగే కారిపోతూ ఉంది ప్లీజ్ బీ కేర్ఫుల్ అని వైరాగ్యాన్ని నీకు బోధించడం కోసమే ఇక్కడ ధారా ఉంది అంతకన్నా ఇంకేం లేదు కాకపోతే నువ్వు ఇంకోటి జ్ఞానపరంగా తెలుసుకోవాలి ఇలా క్షణ పడేటువంటి బొట్టుని వృధాగానేకుండా ఆ ధారా నుంచి వచ్చేటువంటి జలం ఎక్కడికి పోతా ఉందో చూడు సరాసరి శివలింగం మీద పడతా ఉంది కాబట్టి ప్రతి బొట్టుని శివుడికి ఎట్లాగైతే అభిషేకానికి ఉపయోగిస్తా ఉందో ఆ ధారా పాత్ర అట్లాగే నీ జీవితాన్ని కూడాను కాలే ప్రతీక్ష్యమానే క్షణార్థం అవి కాబట్టి జీవితంలో ఎట్లాగో కాలం కారిపోతూ ఉంది గనక ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తారాపాత్ర నుంచి పడేటువంటి ప్రతి బొట్టు కూడా ఎట్లాగైతే శివుడి మీదకే పోతా ఉందో అట్లాగే మన ప్రతి క్షణం కూడాను భగవంతుని యొక్క స్మరణతో భగవంతుని యొక్క కీర్తనతో భగవంతుని యొక్క ధ్యానంతో దాంట్లోని ఆరాధనలోనే మన జీవితం అంతా కూడా ధరించిపోవాలి అనేటువంటిది అక్కడ కాబట్టి జలధర పటల భిన్న ప్రతి క్షణం వినాశి ఇది దీంట్లో ఉండేటువంటి ముఖ్య విషయం కాబట్టి ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేనా కాబట్టి ప్రాణం పోతుందేమో కాదు ప్రాణం ఉన్నప్పుడే దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనో కాబట్టి హే లక్ష్మీ నృసింహ కరావలంబం మమదేహి నాకు నీ చేయుతని ఇవ్వు ప్లీజ్ సంసార యోగి సకలీప్సిత నిత్య కర్మ ప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సింధుతనయ కుచకంకుమాక లక్ష్మీ నృసింహ మమేహి కర్రావలంబం ఈ శ్లోకంతో సం ముగుస్తుంది సరేనా కాబట్టి సంసార అంటూ ప్రారంభం చేశాడు కదా రెండవ శ్లోకంలో ఇక్కడికి వచ్చేటప్పుడు పన్నెండవ శ్లోకంలో ఆ సంసార అనేటువంటి శ్లోకారంభం ఏదైతే ఉందో అది ఇక్కడ ఆగుతూ ఉంది తర్వాత నడుస్తుంది సంసార విషయం చర్చింపబడుతుంది కానీ ఈ సంసార అనేటువంటి పద ప్రయోగం రాదు ఇక్కడ ఆగుతుంది కాబట్టి సంసార ఈ సంసారంలో యోగి యోగం అంటే సంబంధం జాయిన్ అవడం కాబట్టి యోగి అంటే సంబంధం కలిగినటువంటి సకలీప్సిత సకల సమస్తములైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాంటివి ఈప్సిత నిత్య కర్మ ఎడతెగనటువంటి కర్మల చేత సంప్రాప్య పొందినటువంటి దుఃఖ దుఃఖం ఉందో అంటే అనేక కర్మల్ని ఆచరించి సంకల్పాల చేత నేటబడి కర్మల్ని ఆచరించి ఆ కర్మల వల్ల ఏ దుఃఖాలైతే మనకు సంప్రాప్తించాయో అవి సకలేంద్రియ మృత్యునాశ కాబట్టి కోరికలు ఒకవైపు ప్రేరేపిస్తూ ఉన్నాయి కాబట్టి వివిధమైనటువంటి కర్మల్ని మనం ఆచరించాము ఆ కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుఃఖ రూపంలో సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ కాబట్టి వీటికి ఏవైతే వీటిని ప్రేరేపించాయో ఆ విషయాలన్నీ కూడాను మృత్యువుతో కూడా ప్లీజ్ మృత్యునాశ మృత్యువును కూడా నశింపజేసేటువంటి సంకల్ప సంకల్పం చేసేటువంటి వాడా అంటే నీ ఒక్కసారి గనక సంకల్పం చేస్తే మేము ఏ ఏ కోరికలు మాలో కదిలాయో ఆ కోరికల వల్ల ఏ ఏ కర్మల్ని ఆచరించాము ఆ కర్మల వల్ల ఏ దుఃఖభూయిష్టమైనటువంటి ఫలితాలు మాకు అందాయో వీటన్నిటిని మృత్యువుతో సహా నశింపజేసేటువంటి సంకల్పం నీది నువ్వొక్క సంకల్పం చేస్తే చాలు ఇవన్నీ కూడాను నివారింపబడతాయి అటువంటి నీవు సింధు తనయా కుచ కుంకుమాంక అంటే లక్ష్మీదేవిని స్వామి ఆలింగనం చేసుకుంటే ఆమె దేహానికి ఉండేటువంటి కుంకుమ స్వామికి అంటుకున్నది అని అర్థం ఇది ఎందుకు స్వామీజీ మధ్యలో అంటే భక్తుల్ని భగవంతుడు ఆలింగనం చేసుకుంటే ఆ భక్తులలో ఉండేటువంటి భక్తి పారవశం ఏదైతే ఉందో దానితో తన్మయ దాంతో తన్మయత్వం చెందేటువంటి వాడు పరమేశ్వరుడు అటువంటి లక్ష్మీ కరావలంబం కాబట్టి కోరికల ప్రేరణ కాబట్టి కర్మ ఫలాలు ఏవైతే ఈ దుఃఖాలు ఈ దుఃఖాలన్నిటి నశింపజేసేటువంటి వాడు కాబట్టి కోరికలు ఏంటి కామహ కామహ ఇచ్చా విషయ ఏవైతే మనకు ఇష్టమో వాటి ఎందు మనకు ఉండేటువంటి ఆసక్తే కామం కాబట్టి కామభోగార్థం కాబట్టి ఈ కామాల్ని ఈ భోగాల్ని అనుభవించడం కోసం కామభోగ ప్రయోజనాయ అన్యాయన అర్థసంచయా ఇది దుఃఖం ఇట్లా తిరుగుతుంది కాబట్టి కామభోగాలు కాబట్టి కామం వల్ల కోరిక వల్ల మనకి ఏ ఏ అయితే భోగాలు అనుభవించాలనుకుంటామో ఆ భోగ అనుభవించడం కోసం అన్యాయైన అర్థసంచయా కాబట్టి ధనం కావాలి కోరికల్ని అనుభవించడానికి ధనం ధనం కావాలి ఈ ధనం ఏ విధంగా వస్తుంది న్యాయపరంగా వచ్చేందుకు అవకాశం లేదు పూర్వపు రోజుల్లో పెళ్లి తలుపుతుంటే అయ్యా మీ అబ్బాయికి ఎంత జీతం అని అడిగేవాళ్ళు పాపం ఉన్నది చెప్పేవాళ్ళు పూర్వక రోజుల్లో ఇప్పుడు అడగడం కూడా లేదనుకోండి వాళ్ళ తెలుసు కాకపోతే అడిగితే మా అబ్బాయికి అండి నెలకు ఇరవై వేలు వస్తుందండి పైన ఒక ఇరవై వస్తుంది ఇరవై వేలు జీతం వస్తుందట పైన ఒక ఇరవై ఆ పైన ఏంటి ఏమని అర్థం చేసుకోవాల దాన్ని ఏమో ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థమవుతుంది ఎందుకంటే పైన అనే దానికి అక్కడ అర్థం ఏమి కాంటాక్ట్ ఏముంది కనుక ఇరవై జీతం వస్తుంది పైన ఇరవై వస్తుంది అంటే ఇరవై వేలు జీతం మనకు ఉపయోగపడుతుంది పైనది పైవాడు చూసుకుంటుంది పైవాడికి సంబంధించింది అంటే పైవాడు పైనదనుకుపోతూ ఉంటాడు ఆ పదవ పదా అపోలో హాస్పిటల్కి పదా అంతే ఇంక ఇప్పుడు నేను చెప్పేది యశోదాకు పద అపోలోకు పద కేర్ హాస్పిటల్కు పద ఎందుకని కేర్లెస్గా బిహేవ్ చేశావు కేర్ హాస్పిటల్లో చేరిపోయి ఎందుకని ఇదంతా పైది పైవాడు చూసుకుంటాడు కాబట్టి అర్థసంచయాన్ని అన్యాయన అర్థసంచబట్టి అన్యాయంగా మనం సంపాదించేటువంటిది ఏదైతే ఉందో కాబట్టి న్యాయంగా ఇప్పుడు జనరల్గా ధనం ధనం ఎవ్వరికీ చేరద చేరితే అన్యాయమే ఏదో కొందరు విషయాల్లో తప్ప మిగతాదంతా అన్యాయమే ఇప్పుడు ఒక వ్యాపారి ఉన్నాడు ఆయన ధర్మబద్దంగా వ్యాపారం చేశాడు అనుకోండి ఏమొస్తుంది ఏం రాదు దాంట్లో బ్లాక్ ఉంటుంది సరేనా అందువల్ల దాని పేరు నల్లబజారు అదే బ్లాక్ మార్కెట్ అట్లా చేస్తే కానీ ఆయన డబ్బు రాదు ఇంకా రాజకీయవేత్తాడు అనుకోండి చెప్పాల్సిన పని ఏముంది నోరు తెలిస్తే ఇదిగో మిమ్మల్ని ఉద్దరించడానికి ఈ మిషన్ ఈ మిషన్ వెనక నా కమిషన్ లేకపోతే ఎట్లా సార్ ఇది ఎవరిని నేను తప్పు పట్టడం లేదు జరిగే విషయాలు చెప్తున్నా ఇవి మీకు తెలుసు నాకు తెలుసు నేకూరు ఎదమెగ్గా మాట్లాడితే మీరు నవ్వుతున్నారు తప్ప ఇది మీకు తెలుసు నాకు తెలుసు ఎందువల్ల రేపు వాడు వస్తాడు మళ్ళీ నాయన భిక్షాందేహి వస్తాడా లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి భిక్షాందేహే ఓటు వేయి అని అన్నప్పుడు నువ్వు నోటేది నీకు ఓటేస్తా కానీ నాకు నోటేది ఓటుకు నోటు ఇది కేసు కూడా చెప్పండి కాబట్టి రేపు ఆ ఓటుకు నోటు ఇవ్వాలి అంటే ఇప్పుడే ఆయన అన్ని నోటు చేసుకుంటూ ఉండాలి ఎంతంత మనం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకుంటూ పోవాలి అర్థసంచయాన్ని అన్యాయన అర్థసంచయాన్ని ఈ విధంగా చేస్తేనే వస్తా తప్ప ఇంకొక విధంగా రాదు సరే ఉద్యోగులు సరే సరే దొంగలు వాళ్ళకి మిగిలిందంతా సిరి కాబట్టి ఈ విధమైనటువంటి అన్యాయాల చేతనే ఇంకా హత్యలు పాపాలు డబ్బు కోసం ఇవన్నీ అన్యాయన అర్థసంచయా అంటే వాడు అనుకుంటాడట ఏమని ఇది కోరికలు ఇదానీ అంటే ఇప్పుడు ఇదం ద్రవ్యం అస్తి నాకిప్పుడు ఇంత డబ్బు ఉంది ఇదని ఇదం ద్రవ్యం అస్తి ఆగా సంవత్సరే పునః ద్రవ్యం రాబోయేటువంటి సంవత్సరం ఇంకా వస్తుంది బ్యాలెన్స్ షీట్ పెంచుకుంటు పోతే ఈ సంవత్సరం ఇది ఇంకా రాబోయేటువంటి సంవత్సరం ఇంకా ఆగామిని సంవత్సరే రాబోయేటువంటి సంవత్సరం ఇంకా వస్తుంది తేనా అహం ధని విఖ్యాత భవిష్యామి శంకరాయ్యి శంకర రాసింది నా మాట్లాదు అహం ధనీ విఖ్యాత భవిష్యామి ఈ ప్రపంచంలో ధనవంతుడిగా వెలిగిపోతాను నేను ఎందు ఈ అన్యాయంతో ఈ విధంగా ఆలోచిస్తాడట మనిషి ఆలోచి ఇది దీన్ని మనోరథం అంటారు మనోరథం అంటే కోరికే కదా మనోరథం అంటే కోరిక అసలు దాన్ని కోరిక అంటే పోతుంది కదా మనోరథం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే మన ఏవ సహ మనోరథ అంటే మనసేవాడికి రథం టమాటలా జోన్ ఇప్పుడు రథం ఉందనుకోని ఆయన చాలా కావాలి కదా రథం ఒకటి దాని ఖర్చు అట్లాగే ఆ రథాన్ని నడిపేటువంటి డ్రైవరు సారథి వాడికి కావాల్సినటువంటి డబ్బు ఇవ్వాలి రథమే మన కారు ఇప్పుడు కాబట్టి కారు కొనాలంటే లక్షలు పెట్టుకొనాలి అంత కొన్న తర్వాత మళ్ళీ దానికి డీజల్ తిరిగి చూసేటప్పుడు డీజల్ పెరగతా ఉంటది ఒక్కొక్కప్పుడు పెట్రోల్ పెరుగుతుంది ఒక్కొక్క డీజిల్ పెరుగుతుంది ఇది ఇలా పెరుగుతూ ఉంటుంది మెయింటెనెన్స్ ఎలాగూ ఉంటుంది డ్రైవర్ ఉంటాడు వాడికి కూడాను మనం ధనం ఇవ్వాలి ఆయనకి పెంచుతూ పోవాలి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి సమయాలు నియమాలు ఎట్లాగూ ఉంటాయి ఇట్లా ఉంటుంది కానీ మనోరథం మనసు అనేటువంటి రథాన్ని ఎక్కాడనుకోండి దీనికి ఏముంది ఫ్యూయల్ లేదు నడిపేవాడు లేదు ఎందుకంటే వీడి నడుపుకుంటూ పోతాడు యాక్సిడెంట్ అయినంత వరకు వీడే నడుపుతాడు మనోరథాన్ని కాబట్టి ఈ మనోరథాన్ని నడుపుకుంటూ పోతాడు కాబట్టి ఎప్పుడు కూడాను అంటే ఇవేవి బుద్ధిలో ఉండేదానికి ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు అనుకుంటాడు సర్వదాపి నాస్తి ముల్య ఎక్కడ చూసినా ఏ పరిస్థితులైనా నాతో సమానమైనటువంటి వాడు ఎవ్వడు లేడు పనికి కూడా వాడు చాలా గొప్పగా వాడిని ఊహించుకుంటాడు ఆ విలువ ఇచ్చినంత వరకు వాడు నిలబెట్టుకోలేడు తీసి పక్కన పడేస్తే అప్పుడు తెలిసి వస్తుంది వాడేంటో వాడికి సరేనా ఆ పని ఎట్లాగో కాలం చేస్తుంది కాలం చేస్తుంది కానీ ఈ కోరికల చేత ఈ విధంగా ఉన్నటువంటి వాడు అహం సంపన్న కేవలం మనుష బలవాన్ ధనవాన్ సుఖీ అన్నీతూ భూమి భార్య భూమి భారాయ అవతీర్ణాహ చూడండి తమాషా నేను సంపన్నుణ్ణి నేను సుఖం కలిగినటువంటి వాణ్ణి నేను బలవంతుణ్ణి ఈ ప్రపంచంలో ఇక మిగతా వాళ్ళంతారా వాళ్ళంతా భూమి భారాయ అవతీర్ణాహ అనుకుంటాడంటే వాళ్ళు భూమికి భారంగా అవతరించాడు వీడు గాలికి కూడా అడ్డాం కానీ వీడు అనుకుంటాడు వాళ్ళు భూమికి భారంగా అవతరించాడని కోన్యోస్తి సదృశోమయా మయా సదృశ అన్యహ అస్తి కాబట్టి నాకన్నా నాతో సమానమైనటువంటి వాడు ఈ ప్రపంచంలో లేనే లేడు అనుకుంటాడు ఈ కోరికల చేత ప్రేరేపించబడి చెయ్యకూడనివన్నీ చేస్తాడు వాడికి పాపాలు చెప్పామనుకోండి అసలు సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యు ఆశ వాడికి మనం ఏం చెప్పినా కూడా అది ఎక్కదు ఎందుకో తెలుసా అసలు భగవంతుని నమ్మితే కదా అది చార్బాకుడి వ్యవహారం అంతా అదే యావజ్జీవం సుఖం జీవేత్ యావజ్జీవం బ్రతికినంత కాలం సుఖం జీవేత్ సుఖంగా బ్రతుకు ఎంత బాగుందో చూడండి ఆ మాట వినేటప్పుడు ఎంత బాగుంటుంది మనకు నా ఉపన్యాసం కానీ అదే బాగుంటుంది యావజ్జీవం సుఖం బా జీవితాంతం సుఖంగా ఉండమంటున్నాడండి స్వామీజీ ఎప్పుడు ఇది ఎందుకంటాను జరగదు కదా యావజ్జీవేత్ సుఖం జీవేత్ ఎంతకాలం నువ్వు బ్రతుకుంటావో అంతకాలం సుఖంగా బ్రతుకు మరి సుఖంగా బ్రతకాలంటే డబ్బు కావాలి కదా ఏ చ రుణం కృత్వాృతం పిబేత్ అప్పు చేసి పప్పు కూడు దిను రుణం కృత్వా అప్పు చేసి ఘతం పిబేత్ పూర్వం అనేవాళ్ళు మనవాళ్ళు పప్పు వాళ్ళు మంచివాళ్ళు అనుకోండి ముసలి వాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు రే ఆ మాత్రం నెయ్యి పోసుకోవేంటిరా నెయ్యి వేసుకోవేంటిరా వేసుకున్నాను ఒక చెంచా వేసుకున్నాను మన బాధ ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అసలు ఈ కొలెస్ట్రాల్ అనే పదమే వాళ్ళకి తెలియదు తెలియకపోవడం వల్ల వాళ్ళు తరించిపోయారు ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ తెలిసి మనకు యాతనైపోతా ఉంది ఒక ఒక స్పూను కొల వేసుకోవాలంటే కూడా ఉండు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనవాళ్ళు అనే ఏతం నెయ్యి నెయ్యి వేసుకోవడం నెయ్యి పోసుకో వాళ్ళ పదాలు వేరే సరేనా మన తాత ముత్తాతలు నెయ్యి పోస నేను ఇట్లా తాగేవాణిరా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత తాగి కూడా మాట్లాడుతూ ఉండే అంత నెయ్యి ఏ సాధ్యమా ఈ వీడు చెప్పేది అదే కాబట్టి యావత్ జీవేత్ సుఖం జీవేత్ బ్రతికినంతకాలం సుఖంగా బ్రతుకు రుణం కృత ఘతం పిబేత్ కాబట్టి నువ్వు అప్పు చేసైనా సరే మరి అప్పు చేస్తే ఎట్టయ్యా బాబు అప్పు చేస్తే మళ్ళీ తీర్చాలి కదా ఇప్పుడు సరే మనం గృదం పిలిపేత అప్పు చేస్తాము మరి అప్పు తీర్చాలనా లేదా అంటే వాడు వాడంటాడు ఎవరికి తీర్చేది ఇచ్చినోడికే అప్పు ఎవరి దగ్గర తీర్చుకున్నా వాడికే ఆహా తీర్చేది ఎవరికి తీర్చేవాడు ఎవరు ఓఎమ్ చాలా పెద్ద వేదాంతంగా ఉందే ఇది అదేమండి ఏముందే కొన్ని రోజులు అడుగుతాడు వాడే విసుగుబుట్టి అడగడు ఒకవేళ వాడు మరీ అంత బరి తెగించి అడగతానే ఉన్నాడనుకో ఎంతకాలం అడగతాడు వాడన్నా పోకుండా పోతాడా లేదు మనమన్నా పోకుండా పోతామా వాడు ఉన్నా మనం పోతాం మరి పోయినా ఇప్పుడు మనకేంటి ఇప్పుడు గనక తప్పు చేస్తే రాబోయే జన్మలైనా మనం ఇది ఇచ్చుకోవాలి కదండి వాడు చెప్పేది అది కాదు భస్మీభూతస్య దేహస్య పునరాగమం కుతరే సచ్చిన వాని తీసుకెళ్లి మనమే తగలబెడుతూ ఉన్నాము కదా వల్ల కాటిలో కాబట్టి వాడిని మనమే కదా తగలబెట్టేది చచ్చిన తర్వాత వాడు భస్మం అయిపోయాడు కదా ఇక్కడ భస్మి భూతస్య దేహస్య పునః ఆగమం కుత వాడు మళ్లీ లేచి రావడం ఎక్కడన్నా ఉందే లేచి వస్తే అప్పు తీర్చాల లేచి వచ్చేది లేదు అప్పు తీర్చేది లేదు ఇది నాస్తిక దర్శనం ఇది వాడి యొక్క తత్వం వాడు మాట్లాడేటువంటి తత్వం కాబట్టి ఈ దీన్ని ఈ కామాన్ని ఈ మనల్ని ప్రేరేపించేటువంటి ఈ కామం ఏదైతే ఉందో దీన్ని సమూలంగా నశింపజేయాలి దీన్ని శాస్త్రంలో ప్రథమ మల్ల నిబర్హణ న్యాయము అంటారు ఇది ఒక న్యాయం ప్రథమ మల్ల నిబర్హన న్యాయం కాబట్టి మల్ల యోధులు ఉండాలనుకోండి వాళ్లల్లో టాప్ పొజిషన్లో ఎవడైతే ఉన్నాడో వాన్ని గనక మనం ఓడిస్తే అందరిని ఓడించినట్టే ఎందుకని వాడు అందరినీ ఓడించి వస్తాడు అర్థం కదా ఇప్పుడు అయినా టీ ట్వంటీ ఇవన్నీ కూడా వన్డే ఇంటర్నేషనల్ ఇవంతా ఆడతారు కదా అట్లాగే వరల్డ్ కప్పు దీంట్లో ఒక్కొక్కరిని గెలుచుకుంటూ వస్తారు చివరిలో ఎవడైతే ఉన్నాడో అందరినీ గెలిచి వాడిని ఒక్కరిని గనక మనం ఓడిస్తే వరల్ కప్పు మందే అవుతుంది అది ప్రథమ మల్ల నిబర్హణ న్యాయము కాబట్టి ప్రథమ మల్లుడెవరో అందరినీ గెలిచిన వాడెవరో వాడిని ఓడించాలి కాబట్టి మన జీవితంలో కూడా ఆ ప్రథమ మల్లుడెవడంటే కామమే కాబట్టి దాన్ని మనం జయించాలి దాన్ని వ్యక్తిగతంగా మనం జయించలేకపోతున్నాం కనుక పరమేశ్వరుని ఆశ్రయించి హే లక్ష్మీ నృసింహ కరావలంబం నాకు నీ చేయుతనిస్తే నేను దీన్ని జయించగలుగుతాను ఇక్కడికి పన్నెండు శ్లోకాలున్నాయి ఇంకా ఆరు శ్లోకాలు చెప్పాలి ఇక్కడికి సంసారం అనేటువంటి పదంతో ఆరంభమయ్యేటువంటి శ్లోకాలు ఇక్కడికి పూర్తి అయిపోయినాయి పన్నెండు మిగతాది రేపు చెబుతాను ఓ పూర్ణమదూర్ణమి పూర్ణ పూర్ణముదే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీ ఓ శాంత శా